ేరు పరంపరా ఓ ఆఖ్యాయ మే ఆన చిత్తమోబలంద్రియాణ సర్వాణి సర్వ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకర మ్రహ్మ నిరాకరోత్ నిరాకరణమస్కరణ తాత్మని నిరపేయ ఉపనిషత్సర్మాస్యీ సన్యి సన్ అశ్వ ఇవ రోమాణు విభూయా పాపం చంద్ర ఇవ రార్ముఖాత్ ప్రముచ్యా శరీరం అతృతం కృతత్మా బ్రహ్మలసంభవామి అధి ఛాందోగ్యోపనిషది అష్టమాధ్యాయస్ త్రయోదశండ ఇది ధ్యానానికి సంబంధించిన శ్లోకం ఈ శ్లోకంలో శబల శబ్దానికి శగుణబ బ్రహ్మ అని అర్థం అంటే మన హృదయంలో ఆ పరబ్రహ్మ పరమాత్మ ప్రకటమైనప్పుడు ప్రతిఫలించినప్పుడు వచ్చేటువంటి అవ్యక్తమైన ఎరుక అవ్యక్తము అంటే నామరూపములుగా ప్రకటముక అని తెలివి అది శబలము ఆ శబలము నుండియే శ్యామహ శ్యామహ అంటే పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వం పర్సనాలిటీ అది డెవలప్ అంతకు ముందు కథన్ క్లాస్ లో టూ టూ టూ ఇప్పుడు చెప్తున్నాము తనకి ఇప్పుడు దాన్ని వర్కౌట్ చేసి ఆర్గనైజర్ వేదో చూస్తున్నాము కాబట్టి శ్యామశబ్దానికి పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వము లేఖ దర్శనాలది అనే అర్థం కాబట్టి మనం నిద్రలేసినప్పుడు మనస్సులో మనస్సు నిద్రలేసిందని అర్థం మనస్సు అనేది ఒక విండో ఒక విండో లాంటికి ఇటుకంటి అది తితికి తెరిచినప్పుడు సూర్యకాంతి గతిలోకి వస్తుంది గదిలో ఉన్న పదార్థాలని ప్రకాశింపజేయబడతాయి చక్కని దృష్టాంతం ఎంతకంటే బెటర్ దృష్టాంతం మీకు దొరకదు అదేవిధంగా ఆత్మ అనే సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాడు ప్రకాశిస్తుత మనం ఉపదేశ సహస్రంలో చాలా చూసాం ఈ దృష్టాంతాన్ని కానీ మనస్సు అనే విండో ఎప్పుడైతే మూషన్ పోతుందో ఆత్మ చైతన్యం యొక్క దాని వ్యక్త రూపము మనకు అనుభవానికి రాదు సో ఆత్మచైతన్యం హృదయంలో ప్రకాశించినప్పుడు మొట్టమొదటి స్థితి అవ్యక్తము అంటే అన్యామ అంశియేటెడ్ ఎరుక లేక తెలివి దాన్ని శబల అని అంటే ఎందుకంటే శబల అనే తే ఒక స్టేజ్ వచ్చేసింది అక్కడికి ఈ శబల అవ్యక్తమైన ఎరుక ఎరుగలలో దానికి మూలము పరబ్రహ్మ సో ఇంకా పరబ్రహ్మ దగ్గరికి వచ్చేప్పటికీ ఇంకా దానికి వచనానికి అది లభించేది కాదు ఆ తర్వాత నుంచే వచనంతో మనం వివరించగలుగుతాము ఆ వ్యక్తమైన తెలివి ఏదైతే అది మనస్సులో ఉన్నటువంటి సంస్కారముల చేత బాధితమై ఆ సంస్కారాలను ప్రకాశింపజేస్తూ అదే ప్రాసెస్ లో అది ఐడెంటిఫికేషన్ అనే అజ్ఞానం వల్ల కలిగే ఐడెంటిఫికేషన్ కారణంగా ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా నిర్మాణం అవుతుంది నేను ఈ లోకంలో నేను నా దగ్గర వ్యవహరించేటువంటి వ్యక్తి ఎవరైతే కలలో శ్యామ ఆ వ్యక్తి ఆ పర్సనాలిటీ ఆ శబలం నుంచి పుట్టినది శబలా శ్యామం ప్రపద్యే ఆ విధంగా మనము లోకం వ్యవహారంలోకి వస్తాము మళ్ళీ ధ్యాన మార్గంలో శ్యామాత్ శబలం ప్రపద్యే మనం ధ్యానంలో అది అనుభవానికి తెచ్చుకోవచ్చు ప్రకృతి స్వరూప ఆత్మానం శబలం ప్రపద్యే ఇం శ్రహ్మలోకం ప్రపద్యే సో ఈ శబలాన్నే బ్రహ్మలోకంగా వర్ణించారు బ్రహ్మలోకం అంటే హృదయం మందు ఉండే లోకం ఇక్కడ ఉండే లోకాన్నే వేదాంతంలో సర్వము ఇక్కడే హృదయంలోనే ఉపనిషత్తు కదా ఉపనిషత్తులు ఈశ్వరుణ్ణి మనకి చాలా దగ్గరగా చూపిస్తాయి అది ఉపనిషత్తు యొక్క ప్రక్రియ అలాగే ఉంటుంది ఇప్పుడు తీర్థయాత్ర ప్రమోట్ చేసి వాళ్ళు దేవుడు బదరీనాథ్ ఉన్నాడు కేదార్నాథ్ ఉన్నాడు అని చెప్తారు నేను లాస్ట్ ఇయర్ కేదార్నాథ్ బదరీనాథ్ వెళ్ళొచ్చేవంటే ఎంగోత్రుల్లో ఉన్నాడు గంగోత్రుల్లో ఉన్నాడు అని చెప్తాను అవి వెళ్ళొచ్చావంటే కైలాసంలో ఉన్నాడు మానస్తవర్లో ఉన్నాడు అని చెప్తా మొత్తానికి తీర్థయాత్ర చేసేవాడికి అలాగా దేవుడు అక్కడ అనే భావన చాలా దృఢంగా సో కొంతమంది నా దగ్గరకు ఒక ఆయన వచ్చారు పాపం ప్రముగా వచ్చారు ఏవో పుస్తకాలు ఏవో ఇచ్చాను చదువుకుంటా ఉంటాయి ఆయన అన్నారు అయ్యప్ప దగ్గరికి పదకొండు సార్లు వెళ్ళొచ్చాను అంటే దేవుడు అక్కడ శబరిమల ఏదో అక్కడ ఉన్నాడు మనం అంత దూరం వెళ్తేనే మనకి దేవుళ్ళకిస్తాడు ఆ విధంగా వైష్ణవాచార్యులందరూ కూడా వైకుంఠంలో ఉంటాడు దేవుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు విజయుడు గేటి దగ్గర తపలా కూడా కస్తూ ఉంటారు అని ఆ విధంగా దేవుణ్ణి ఒక స్థానానికి పరిమితం చేసి వాళ్ళు ఏమో దర్శించే ప్రయత్నం చేస్తారు అంటూ ఉంటారు సర్వవ్యాపకుడు అని అంటూ ఉంటారు సర్వవ్యాపకుడు ఉంటే వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే రాజుగారి శాసనం ఎలా అయితే అంతటా దర్తిస్తూ అలాగా ఈశ్వరుని యొక్క శాసనం అంతటా ఇప్పుడు మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ గారు ఉండి ప్రైమ్ మినిస్టర్ నుండి ఆయన శాసనం భారతదేశంలో ఉండే మారుమూల గ్రామానికి కూడా అన్వయిస్తుంది వర్తిస్తుంది అదే విధంగా ఆయన ఉన్నది వైకుంఠంలో అయినా సర్వత్రా ఆయన యొక్క శాసనం వర్తిస్తుంది అని ఒక దృష్టాంతం ఇంకో దృష్టాంతం ఏమిటంటే ఉంటుంది కానీ జగంతా కూడా దాని కాంతి విస్తరిస్తుంది జగంతా కాంతి విస్తరించింది కదా అని దేవి దీపం ఏది ఉందని యుగం ఉన్నది అక్కడే అని ఆ విధంగా సర్వవ్యాపకత్వాన్ని వ్యాఖ్యానం చేసేసి సరిపట్టుకుని ఈశ్వరుడు కేవలం వైకుంఠంలో ఉన్నాడు అని చెప్తారు కానీ ఉపనిషత్తులు ఆ విధంగా ఉంటాయి సాహిత్యంలో అనేక రకాలుగా చెప్పేటువంటి సందర్భాలు ఉంటాయి రకరకాలుగా చెప్తారు ఏముంది సో ఎవరి యొక్క సంస్కారాన్ని బట్టి సంస్కృత శ్లోకాలు వాసుకుంటూ పోతారు అదేమో పెద్ద విషయమేం కాదు కాబట్టి కానీ ఉపనిషత్తుల మటుకు ఆత్మస్ పరమాత్మను పరమేశ్వరుని చాలా దగ్గరగా చూపిస్తాను కాబట్టి బ్రహ్మలోకం అంటే ఇదే మీరు స్వర్గలోకం అన్నా ఇదే మీరు గమనించారలేదు స్వర్గలోకం అని వస్తుంది స్వర్గ లోకమేటి అని వస్తుంది స్వర్గం లోకమేటి అంటే కర్మ చేత వచ్చే స్వర్గలోకం పైన ఎక్కడో ఉంటుంది దేహత్యాగం చేస్తే గానీ వెళ్లడం చూద్దాం కానీ జ్ఞానం చేత వచ్చే స్వర్గలోకం ఇప్పుడే ఇక్కడే హృదయంలోనే ఆత్మరూపంగా ఉంటుంది సో ఆ శబలం బ్రహ్మలోకం సగుణ శ్రహ్మాన్న సగుణ బ్రహ్మాన్న ఒకటే ఆ సగుణ బ్రహ్మ రూపమైనటువంటి లోకాన్ని హృదయంలో ఉన్న లోకాన్ని పొందే విధానములాగా అంటే ఈ వ్యక్తి ఈ పర్సన్ తన పర్సనాలిటీని ముదిలించుకుంటే గానీ ఆ హృదయ స్థానంలో అవ్యక్తంగా ఉన్నటువంటి శబల బ్రహ్మణం పొందలేదు నిన్న బొలారంలో నా క్లాస్ అయింది నా క్లాస్ అంతా ఇదే టాపిక్ కుటస్థ శబ్ద విచారం చేస్తూ ఆత్మస్వరూపాన్ని జ్ఞానంలో ఏ విధంగా తెలిసించే ప్రయత్నం చేయాలి అని నేను ఆ ప్రసంగం అక్కడ అయింది అదే సేమ్ కాపిక్ సేను ఐదుగా ఇక్కడ కూడా తెలియ ఆ శబల బ్రహ్మను ఎలా పొందాలి అంటే ఈ తన వ్యక్తిత్వాన్ని వదిలించుకోవాలి దారబడాలి డ్రాప్ చేసుకోవాలి వ్యక్తిత్వాన్ని ఎలా డ్రాప్ చేయాలంటే అక్కడ దృష్టాంతం చెప్పారు అశ్మ ఇవ రోమాను పాపం అని పాపం అంటే మాలిన్యం గుర్రం ఏం చేస్తుందంటే దాని అలసత తీరేందుకోసము దాని ఒంటికి పరిగెడుతుంది కదా మట్టిలోను దుమ్ములోను పరిగెడితే ఒళ్లంత దుమ్ము పడి ఉంటుంది ఆ దుమ్ము నుంచి విముక్తిని పొంది అలసత నుంచి విముక్తిని పొందడం కోసం గుర్రం ఏం చేస్తుందంటే దాని కూడా విగిరిస్తుంది రోమములా నన్నెట్టిన జూలు నెత్తిమీద జూలు ఉంటుంది తోక జూలు ఉంటుంది వీళ్ళంతా కూడా కొత్త గొప్ప జూలు ఉంటుంది ఆ జూలు కూడా చాలా బలంగా విధిలిస్తుంది విధిలిస్తే ఆ జూలంతా కూడా పోతుంది దాంతోపాటుగా అలసత కూడా పోతుంది పోయి అది చాలా ప్రసన్నతని పొందుతుంది మనం ఆ పనిని మనస్సు స్థాయిలో ఉంటుంది మనస్సులో సంకల్పములు గుట్టలు గుట్టలుగా వచ్చేస్తూ ఆ విధంగా వస్తున్న సంకల్పాలని మనం విధింగ్ చేసుకుని ప్రోచిపుచ్చేసి అలాగా సంకల్పరహిత స్థితిలో ఉండిపోవడానికి మనం అలవాటు చేసుకోవాలి దాని పేరే ధ్యానమే సో నో థాట్ స్టే ఈజ్ మెడిటేషన్ మెడిటేషన్ ఒక రకం ఈజ్ నో థాట్ థాట్ లెస్ టు స్టే నాట్ మైండ్ అంటే ముర్రోలేని వాడు నాకు అది కాదు అర్థం మెడిటేషన్ చేస్తున్నాడంటే బుర్ర లేకుండా ఉంది అనమాట బుర్ర లేకుండా ఉన్నాయంటే మామూలుగా చక్కగా అనుకూలం చేస్తున్నాడు కానీ బుర్ర లేదని అర్థం ఎక్కడే సరిగ్గా చేయడం అది కాదు మెడిటేషన్ అంటే థాట్లెస్ ఇస్తే చాలా తెలివైన వాడు కానీ మైండ్లో ఏ రకమైన సంకల్పాలు లేకుండా ఉన్నాడు శ్రీకృష్ణుడి గీతంలో అంటాడు నసన్యస్ సంకల్ప యోగీభవతి కచ్చన ఎవరైనా కాబట్టి కచ్చన అంటే అక్కడ అర్థం ఎంత తెలుసు అండి అర్థం దక్షణ అంటే అర్థం ఎవడైనా అంటే ఎవడైనా అంటే ఏది ఎవడైనా వాడు సన్యాసయ్యాడా గృహస్థయ్య అన్నది కాదు పాయింట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ అసలు తక్షణ అంటే అర్థం అది పాయింట్ ఏది అంటే సన్యస్థ సంకల్ప ఉన్నా సంకల్ప త్యాగం చేస్తున్నాడా సంకల్ప త్యాగాన్ని చేయాల్సి సో ఆ సంకల్ప త్యాగం చేసేస్తే ఈ వ్యక్తిత్వము కేవలము మానసిక సంకల్పముల ద్వారా ద్వారా నిర్మాణము చేయబడే వ్యక్తిత్వం ఏది కలదో అది జరిగిపోతుంది పర్సనాలిటీ జాయిపోతుంది ఈ పర్సనాలిటీ అన్నది ఆయా ఆయా సందర్భాలలో ఆయా అవస్థలలో ఉండే మానసిక సంకల్పములతో నిర్మాణం అవుతుంది ఇప్పుడు చైల్డ్హుడ్లో అంటే కాలేజీలోనో లేకపోతే హై స్కూల్లో చదివేపుడు ఆ పిల్లవాడికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది వాడి వ్యక్తిత్వం ఫుల్ వ్యక్తిత్వం ఉంటుంది ఫుల్ గ్లోడ్ వ్యక్తిత్వం ఉంటుంది ఆ వ్యక్తిత్వంలో తల్లిదండ్రులు ఉంటారు తర్వాత మై డాడ్ ఈ సుపీరియర్ టు అవర్ డాడ్ పిల్లవాడు వ్యక్తిత్వం అలా ఉంటుంది మా నాన్న అందరికంటే గొప్పవాడు మన పిల్లవాడు అలా ఉంటాడు ఒక రకమైన ఇన్సాలిబుల్ అని అంటారు అంటే దేవుడు భావన ఉంటుంది దేవుణ్ణి ఎందుకు పూజిస్తారు పిల్లలు తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి దేవుని పూజిస్తారు లేదంటే వాళ్ళకి దేవుడితో సంబంధం లేదు దేవుడు మహిమ గలవాడు ఎందుకైనాడు హెల్త్ సెంటర్లు చెప్పారు కాబట్టి దేవుడు మహిమ గలవాడవుతాడు అది ముందు చిన్న చట్టాలు అలా చేస్తారు హెల్త్ సెంటర్లు చెప్పారు కాబట్టి దేవుడిని పూజిస్తారు దేవునికి దండం పెడతారు ఆ తర్వాత వాళ్ళు పెరిగి కొలది క్రమంగా దేవునికి దండం పెట్టడం అన్నది వాళ్ళ పర్సనాలిటీలో ఒక భాగంగా నిర్మాణం అవుతుంది ఒక హ్యాబిట్ ఫార్మేషన్ అవుతుంది ఆ అది హ్యాబిటరియన్ సనే విషయాన్ని గుర్తించారు ఇంకా హ్యాబిట్ అయిపోయిన తర్వాత హ్యాబిట్ అని అనుకోడు అది పర్సనాలిటీలో భాగమవుతుంది కాబట్టి చిన్నప్పుడు మనకి తల్లిదండ్రులు చెప్తారు ఇంకేదైనా పని అవ్వాలంటే దేవుడికి దండం పెట్టుకో దీన్ని కన్వీనియంట్ ఫస్ట్ చాలా సార్లు చూస్తాను నీకు పని అవ్వాలంటే దేవుడికి దండం పెట్టుకో దండం పెట్టుకుని వీధిలోకి నీళ్ళు నీకు అన్ని కలిసి వస్తాయి కోటికాయలు దండం పెట్టుకుని వెంట గోటికాయల్లో నగ్గచ్చు గోటికాయలు ముద్దు పెట్టుకుని తప్ప తెలిసిన సూర్యుడికి దండం పెడతారు క్రికెట్ ప్లేయర్స్ వెళ్ళు సూర్య భగవానుడికి దండం పెడతారు ఎందుకు పెడతారంటే సూర్యుడు దేవుడు అయినా దేవుడు రూపంగా ఉన్నాను వైద్య సంస్కారం వీళ్ళు వెనకున్న అభిప్రాయం కాదు మన కురు మన సమాజంలో ఉంది ఆ కాబట్టి ఆ దేవుడు వల్ల ఆ దేవుడి అనుగ్రహం వల్ల వీడు అవుట్ కాకుండా ఉండాలి అంటే వీడు అవుట్ అవడం అంటే అలా అవుట్ అవుతాడు వీడు మామూలుగా బ్యాట్ అడ్డు పెడతానండి బ్యాట్ ఊపుతాడు ఒకప్పుడు అడ్డు పెడతాడు ఇంకొకడు ఊపుతాడు వాడు చేసి తొందర రెండు అది మరి మీదకు వచ్చేస్తుంటే అడ్డు పెడతాడు అది ఓ రకంగా కొంత స్పేస్ ఉంది మీదకి రావటం లేదు అనే స్థితిలో ఊపుతాడు మీదకు వచ్చేస్తే అడ్డు ఈ అడ్డు పెట్టినప్పుడు కానీ మీద కొట్టినప్పుడు కానీ ఎవరి చేతిలోనో కొడకుండగా అది అది దూరంగా పోతే వీడు పొరుగు రెండు పరుగులో మూడు పరుగులో తీస్తాడు అంతా కూడా అది ఎలా ఉంటుందంటే గుడివాడి రాజు రాతి లెక్కను నడుపుస్తూ ఉంటుంది మోరార్లెస్ మోరార్ లెస్ అలా ఉంటుంది మోర్ఆర్ లెస్ ఇదో కొంత స్కిల్ ఉపయోగిస్తాడు ఆ స్కిల్ ఏంటంటే మీదకు వచ్చి దాన్ని బేట అడ్డు పెట్టడం స్కిల్ అండ్ దెన్ కుట్టినప్పుడు కొంచెం దాని డైరెక్షన్ నేల వైపు పెట్టడం ఎప్పుడు ఎలా కొట్టినా నేల వైపు పెట్టడం పెడితే అది ముందు ఆ నేలని సెక్ చేసిస్తే ఇంకా తర్వాత ఎలా పర్వాలేదు ఆ డైరెక్షన్ కొట్టం దానికి జనాల మధ్యాహ్నం నుంచి కొట్టం లేకపోతే ఎత్తుగా కొట్టిన పక్షంలో అందరిని ఎత్తుమించి వెళ్ళిపోయేటప్పుడు ఆ మాత్రం స్కిల్ అది చూపిస్తాడు వాడి తరఫు నుంచి వాడు చూపించే స్కిల్ వాడు చూపిస్తాడు అల్టిమేట్ గా దైవాధీనంగా ఆ సంగతి వాడికి తెలుసు మనకు తెలుసు అందరికీ తెలుసు అందుగురించే ఈ ఫ్యాన్స్ అందరూ కూడా దేవుడికి దండాలు పెడుతూ ఉంటారు అలాగే వారు కూడా దేవుడికి దండం పెడతారు అందరూ దేవుడికే దండం పెడుతూ ఉంటారు ఎందుకంటే ఎందుకు దండాలు ఉన్నాయి ఎందుకంటే ఆ దేవుడు అనుగ్రహించేసి ఈ చేతనం కొన్ని రన్లు కొట్టించి ఆ టీం ఎగ్జిట్ ఆ టీం ఓడిపోయింది అనుకోండి ఇంగ్లాండ్ ఓడిపోయారు అనుకోండి అప్పుడు ఏమంటారో తెలిసిన గాడ్ ఈజ్ ఎన్ అంట అంటే దాని అర్థం ఏంటి ఇంతవరకు ప్రార్థనలు అయితే చేసాం గాని ఎన్ని ప్రార్థనలు చేసినా ఒక లేకపోయింది దేవుడు మన కరుణించలేదు వాళ్ళని కరుణించాడు కాబట్టి ఆయన ఇంగ్లీష్ వర్డ్ అయి ఉంటాడు ఇంగ్లీష్ వాళ్ళని కరుణించాలంటే ఇంగ్లీష్ వర్డ్ అయి ఉంటాడు అంతకుముందు సాకర్ వరల్డ్ కప్ గాడి ద్రి అని మొన్న సాకర్ వరల్డ్ కప్ గాడి రిటాలి అని అన్నారు అలా అంటూ భక్తి ఈ రకం భక్తిని మనం అలవాటు పడి ఉంటాం మన పర్సనాలిటీ చిన్నప్పుడు చైల్డ్ హుడ్ లో పర్సనాలిటీ ఉంటుంది మళ్ళీ యంగ్ ఏజ్ ఇచ్చేబుల్ పర్సనాలిటీ మారుతుంది యంగ్ ఏజ్ పర్సనాలిటీలో తల్లితండ్రుల యొక్క పాత్ర చాలా అల్పంగా ఉంటుంది వాళ్ళు పాకెట్ మనీ ఇవ్వడానికి దానికి ఉపయోగిస్తారంటే ఇంకా ఇన్ఫాలిబిలిటీ అనేది ఏమి ఉండదు తల్లిదండ్రులు ఇన్ఫాలిబుల్ గాడ్లైట్ అనే పరిస్థితి ఏమి ఉండదు తల్లిదండ్రులు మామూలుగా అందరిలోలాగే జన్ అందరిలాగే ఉంటుంది తను కనెక్షన్ ఉంటుంది ఇంకా వివాహం అయిన తర్వాత ఇంకా ఆ కనెక్షన్ కూడా పోతుంది ఊరికే ఇంకా లిక్ సర్వీస్ కనెక్షన్ అని నిధులు ఉంటుంది యథార్థంగా కేవలం లిత్ సర్వీసే నిధులు ఉంటుంది ఇంకొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇట్ ఈస్ మై డ్యూటీ టు సర్వ్ ది పేరెంట్స్ అని అనుకుంటూ ఉంటాయి ఆ లెవెల్ కి వచ్చేస్తుంది ఒక కర్ణాపడ అనే లెవెల్కి వచ్చేస్తుంది అంటే ఎందుకంటే ఆ పర్సనాలిటీ మార్పు ఉన్న కొన్ని ఆ రిలేషన్షిప్స్ లో కూడా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ రిలేషన్షిప్స్ ఎగతులో ఉండేటువంటి పదార్థములు వాటితో మనకు ఉన్నటువంటి సంబంధము స్వస్వామి సంబంధము దిస్ ఇస్ మై ప్రాకర్టీ డిస్టర్ ఇవన్నీ కలిపి ఆ శ్యామాని ఆ పర్టికులర్ తర్శనాలిటీని డిఫైన్ చేస్తూ ఉంటారు మీరు ఈ శ్యామాకి మూలంలో ఉండే కబలాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఈ తర్శనాలిటీని డ్రాప్స్ ఎలా డ్రాప్స్ చేయాలి ధ్యానంలో లేదంటే డ్రాప్ ఇచ్చి లెట్ గో లెట్ గో అనేది తెలుసుకుందాం సంకల్పాలన్నింటినీ డ్రాప్ చేసేటం చేతనయి ఉండాలి చాలా మంది సంకల్పాలను డ్రాప్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఇప్పుడు వృద్ధాశ్రమంలో జాయిన్ అయ్యారు అనుకోండి వృద్ధాశ్రమంలో జాయిన్ ఇప్పుడు వాళ్ళకి ఇష్యూస్ ఏం లేవు ఎందుకంటే మంచి ప్రాపర్ గా రన్ చేసి వృద్ధాశ్రమం అయినట్లయితే బెల్ల కొట్టినప్పుడు కాఫీ ఇస్తారు టిఫిన్ పెడతారు బెల్ల కొట్టేటప్పుడు బోయినం పెడతారు వృద్ధాశ్రమం బయట ఏదో టీబడ్డే ఉంటుంది ఇంకోకప్పు టీ ఇంకోసారి తాగాలనుకుంటే పోయి అక్కడికి పోయి రూపాయ పడే స్థాయిగా వస్తుంది అంత ఈ రోజుల్లో కాబట్టి అన్నీ ఉంటాయి వాళ్ళకున్న సమస్య ఏంటంటే సంకల్ప సన్యాసం చేయలేకపోసా బోయినం చేసి అలాగా ఆలోచించుకుంటూ కూర్చుంటారు పొగలు రాత్రి కూడా ఈ ఆలోచనలో పెనుభారంతో ఆ పెనుభారం కింద నలిగిపోతూ ఉంటాను వాళ్ళకున్న సమస్యలే హృదయప్రాత్మకాని సమస్యలేదే లేదు ఇంకా ఉన్నదల్లా ఇమోషనల్ ప్రాబ్లమే ఇమోషన్స్ అంటే సంకల్పాలే సపోజ్ వృద్ధాశ్రమం లాంటి సిచ్యువేషన్ లో ఉన్న తను ధ్యానానికి అలవాటుపడి ఆ ఇన్నర్ సైలెన్స్ ని డిస్కవర్ చేసేదనుకోండి అందరికా సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ దాన్ని డిస్కవర్ చేసేదనుకోండి అప్పుడు ఈ పర్సనాలిటీ ఇష్యూస్ ఉంటే చూసానండి అసలు పర్సనాలిటీ ఏంటి ఇష్యూస్ తోటే నిండిగా ఉంటుంది ఎప్పుడు ఇష్యూసే ఉంటాయి దాన్ని ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ అన్హాపీనెస్ అండ్ ఇన్సెక్యూరిటీ తోటి నిండి ఉంటుంది పర్సనాలిటీ అంటే ఆ పర్సనాలిటీ ఇష్యూస్ అన్ని కూడా డ్రాప్ అయిపోతాయి సంకల్ప సన్యాసం చేయగానే ఆ ఇష్యూస్ ఇష్యూస్ తో బతుగా టోటల్ పర్సనాలిటీ బెస్ట్ డ్రాప్ సా గోమానియ పాపం అప్పుడు మీరు మీ అవ్యత్వ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు దట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ సైలెన్స్ సో ఇన్నర్ సైలెన్స్ మీకు జీవితంలో అనుభవానికి రావాలంటే అంటే ఔటర్ సైలెన్స్ కూడా అభ్యాసం చేయాలి ఔటర్ సైలెన్స్ అంటే మాట్లాడేప్పుడు తక్కువ మాట్లాడటం మిత ఉండటం ఆ విధంగా సైలెన్స్ అభ్యాసం చేయటం బాహ్యంలో కూడా ఆ తర్వాత ఇన్నర్ సైలెన్స్ అంటే మనస్సు కూడా సైలెంట్ గా ఉండటం ప్రశాంతంగా ఉండటం అదే శ్యామాత శ్రపద్యే స్వామి విధూయ కంపనే క్షితమం పాంస్వాదిక రోమతోపనీయ నిర్మలో భవతి గుర్రం చేసినట్టు చేయాలి గుర్రం దృష్టాంతం ధ్యానాలు ధ్యానం చేసే పద్ధతి గుర్రంలాగే ఉంటుంది గుర్రం ఏం చేస్తుందంటే తన రోమములను లోమమున్న రోమమున్న ఒకటే త్వలయోరభేద సో రోమములను విధుయ అంటే అంటే కంపింపజేసి ఆ కంపించటం ద్వారా ఆ రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి ఒకటి శ్రమం అపన్ ఇండియా ఇలా బిజిన వల్ల శ్రమ తొలగిపోతుంది నిజానికి ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు కూడా బాగా పరిగెత్తుకొచ్చి ఒక గంట ఒక అరగంట గంట పరుగు జాగింగ్ చేసి వచ్చి ఇరవై వేలు అంటారు మీరు గమనించారా అదే అశ్వయవ రోమాని విధూయ అలా అంటే మీరు ఎప్పుడైనా అంటే తెలుస్తుంది అంటే ఏ శ్రమ పడకుండా కూర్చున్నది లేచి అంటే ఉపయోగం ఉంది శ్రమ పడాలి ముందు ముందు మైలో రెండు మైలో నడిచొచ్చి నడిచో పరిగెత్తితో ఏదో వచ్చి ఇలా ఇలా అంటే ఆ శ్రమంతమవుతుంది కళ్ళు మూసుకుని ఇలా శ్రమని విదిరికి అవతల రియల్ హ్యాపన్ చాలా బాగుంటుంది కాబట్టి ఆ రకంగా అశ్వం ఆ విధంగా చేస్తుంది శ్రమ పోతుంది తర్వాత పాంస్వాదిక పాంసు అంటే బూదిగా దుమ్ము మాంసం అంటే దుమ్ము అది ఏ శబ్దం చేత గడ్డి పడకలు ఇలాంటివి ఏమైనా గుచ్చుకుని ఏదైనా ఉంటే అది వీటిని అన్నింటినీ కూడా అలా విదికుని అది వదిలింపేసుకుంటుంది వదిలింపేసుకున్నప్పుడు ఏమవుతుంది నిర్మలో భవతి నిర్మల ప్యూర్ అయిపోతుంది ఏం హార్థ బ్రహ్మ జ్ఞానేనా విధూయ్య పాపం ఈ విధంగా వీడు పర్సనాలిటీలో పుణ్య పాపాలు రెండూ ఉంటాయి ఏదో యాత్ర చేసి వచ్చాడు పుష్కల స్నానమో నదీ స్నానమో చేశాడు ఎవరికో దానం చేశాడు ఎవరికో చందాలు ఇచ్చాడు ఎవరికో సేవ చేశాడు ఈ విధంగా పుణ్యాలన్నీ ఉంటాయి పర్సనాలిటీలో భాగంగా ఉంటాయి పాపాలు ఉంటాయి ఏవో పాపాలు తెలిసి చేసినవి తెలియక చేసినవి చేసి మరిచిపోయినవి అన్ని రకాలు కూడా మనస్సులో అలా ఉంటాయి ఈ పాపపుణ్యములన్నీ కూడా పర్సనాలిటీలో భాగం వాటినన్నింటినీ కూడా ఇది ధర్మాధర్మములు రెండు కూడా ఆత్మస్వరూపంలో భాగము కాదు ఆత్మ హృదయస్థానము పరబ్రహ్మ అకర్త అభోక్తులు ఆత్మస్వరూపము సో దాన్ని పాపపుణ్యములు స్పృశించవు అపహత పాప అని చాలా మనం చెప్పుకున్నాము ఈ సత్యాన్ని గుర్తించి ఆ పాపపుణ్యములను వాటితోటి నిర్మాణమై పర్సనాలిటీని ేసుకుని విధూయ తొలగించేసుకుని ధ్యానం ఇదంతా కూడా జ్ఞానం ఎలా తొలగించుకుంటారు ధ్యాన మార్గంలోనే తొలగించుకుంటారు విధూయ ఇంకా ఇలాగా రెండో దృష్టాంతం చంద్రుడు రాహుమును చంద్ర ఇవచ రాహుగ్రస్తాత్ ప్రముఖ భాస్వరో ఎవండి రాహు అంటే పాము ఎక్కడా చెప్పలేదు ఎక్కడా చెప్పలేదంటే ఇవో ఉంటాయి పుస్తకాలు అది ప్రమాణం కాదు ఇలా ప్రతి ప్రమాణం కాదు కాళికా పురాణము అని ఒకటి కొట్టుకొచ్చి ఇవ్వ ఇలా రాసేది దీంతో అలాగే ఉంటే అసలు మీకు వివరిస్తే ఉండదు అఖి ఏమన్నారంటే కాళికా పురాణము గత వంద సంవత్సరాల నిర్మాణం అయింది అని చెప్పారు ఏం చేస్తారు భవిష్య పురాణం అది నూట యాభై సంవత్సరాల క్రితము మాత్రమే నిర్మాణమైనది మోస్ట్ ఆఫ్ ఇట్ నూట యాభై సంవత్సరాల క్రితమే రాశారు అని చెప్పారు చాలా మంది ఏమనుకుంటారంటే వ్యాసుడు పేరు ఒక వ్యాసుడు అంటే ఆయన ఒక ఆయన ఉండేవాడు ఆయనే ఇవన్నీ రాసేదాడు అలా కాదు వ్యాసుడు అంటే ఎగిటర్ అని అర్థం అది ఒక టైటిల్ సో అన్నీ ఆయన రాసేది అంటే అన్నీ ఆయన రాస్తే మరి శివుని తిరిగితో విష్ణు పురాణంలోనో విష్ణువుని తిట్టితో శివపురాణంలో ఎందుకు అలా కాదు అదేం కాదు కానీ చాలా భాగం ఆయన రాసేది చాలామతి నేను నాకు సంగతి తెలిసి నేను ఆశ్చర్యపోయాను మీతో ఎక్కడో అనలేదు చాలాసార్లు అంటూ మహాభారతం అంటే ఇరవై ఐదు వేల శ్లోకాలను నేను చెప్పాను చాలాసార్లు దానికి జయం అని పేరు ఉండేది తతో జయం ఒకటి ఆ జయం అన్నప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వర్క్స్ ఆ తర్వాత దాన్ని పెంచి పెంచి పెంచి పెంచి ఎవరికి చూసినట్టు వాడు పెంచి పారేసి ఇప్పుడు లక్షా పది వేలైంది నన్నయ కాలం నాటికి ఇది ఒక జయం ఉంది నన్నయ అంటే ఎప్పటివండి ఎలెవంత సెంచురీయా నన్నయన ఎర్రాత్రగ వీళ్ళ ముగ్గురూ కలిసి అనువాదం చేసినవి కేవలం ఇరవై రెండు వేల శ్లోకాలు మాత్రమే నేను ముగ్గురు కలిసి అనువాదం చేసింది ఇరవై రెండు వేలు మాత్రం అంటే అర్థమేంటే టూ టూ సినారియోస్ ఒకటి ఇప్పుడు ఉన్నంత మహాశైవిలో అప్పుడు ఉండేది కాదు ఉన్న ప్రక్షిప్తములు స్పష్టంగా తెలుస్తూ ఇప్పుడే తెలుస్తున్నాయి కదా మీకు చాలా చెప్పాను నేను గీతా పురుషు వాళ్ళే ఇదంతా ప్రక్షిప్త భాగము సభాపర్వంలో హండ్రెడ్స్ పేజెస్ ప్రక్షిప్త భాగంగా వాళ్ళు గుర్తించి మనకి అక్కడ ప్రింట్ చేసి పెట్టారు ఇది ప్రక్షిప్తము ఇంకా టీకాకారులు అయితే చెప్పనేక్కర్లేదు ఏమన్నా రాస్తారంటే ఇది ప్రక్షిప్త భాగము స్పష్టంగా అందరి పండితుల చేత గుర్తించబడింది టీకంటే సంస్కృత టీకా నీలకంఠి మొదలైన ప్రకృతి ప్రామాణికమైన టీకా ఇది ప్రక్షిప్త భాగం అని స్పష్టంగా గుర్తించబడింది కాబట్టి దీన్ని నిగులిపెట్టేసేయచ్చు అయినా ఉన్నదాన్ని పోని వ్యాఖ్యానం చేయడం కోసం నేను చేస్తున్నాను అని రాశాడు స్థితస్ గతి చింత ఇది వ్యాఖ్యాయ ఒక చోట ఉన్నదానికేదో గతి కల్పించాలి ఉన్నది అక్కడ కూర్చుని ఉంది డెఫినెట్లీ ఇట్ ఈజ్ నాట్ వ్యాసమితి రామాయణంలో కూడా ఇదే పరిస్థితి ఉంది ఉన్నదానికి ఏదో మనం గతి కల్పించాలి కాబట్టి దీనికి నేను వ్యాఖ్యానం చేసుకున్నాను అని ఓ నాలుగు మాటలు కాబట్టి ఆ రకంగా ప్రతిదీ వ్యాసదనేమీ కాదు సో రాహు అంటే ఛాయాగ్రహము అనే అస్ట్రానమీలో చాలా నన్ను రికమెండ్ చేసికర్ ఛాయ నీడ ఆ నీడ రెండు రకాల మేడ అదేమిటంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి మద్దొస్తుంది ఈ మూడండి సూర్యుడు భూమి చంద్రుడు అండి ఇప్పుడు ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుందండి తిరుగుతూ ఉంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఆ చంద్రుడు భూమి చుట్టూ తిరగడంలో సూర్యకాంతి భూమి మీద పడుతూ చంద్రుడి మీద పడుతూ ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ మూడు ఒకే లైన్ లోకి ఎలా వస్తాయి ఒకే లైన్ లోకి చంద్రుడి చుట్టూ ఉంటాడు భూమి పక్కన రెండొక మిడిల్ లో ఉంటుంది సూర్యుడు అక్కడ ఉంటాడు కాబట్టి భూమి మీరే వెళ్లి చంద్రుడిని పడుతుంది చంద్రుడు కనపడడం మానేస్తాయి ఎందుకంటే చంద్రుడు స్వయం ప్రకాశం కాదు సూర్యకాంతి పడి కనపడాలంటే చంద్రుడు కనపడడం మానేస్తాడు అది ఒక నీడ అది గ్రహణం ఇంకొక నీడ ఏమిటి ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ భూమి అర్జెంటుగా సూర్యుడు చుట్టూ తిరిగి వస్తుంటే ఈ చంద్రుడు భూమి తిట్టు తిరిగేస్తూ ఉంటాడు ఆ తిరగడంలో భూమికి సూర్యుడికి మధ్యలో అడ్డొస్తుంది అడ్డు వచ్చే భూమి మీద పడుతుంది అంటే సారీ సూర్యుడు ఒక శిక్షణం ఒక పార్ట్ ఆఫ్ ది సన్ మనకు కనుకొండం మానేస్తే చంద్రుడు అడ్డు వచ్చేదంటే చంద్రుడంటే ఉర్జ ఒకసారి కాదు కదండి ఆ యచ చంద్రుడు కదండి ఆయన అడ్డొచ్చేదంటే సూర్య గోళంలో ఒక భాగం అది సూర్యగ్రహణం భూమి చంద్రుడికి అద్దొస్తే అది చంద్ర గ్రహణం రెండు ఛాయలే సో అసలు ఒరిజినల్ గా ఒక్కటే ఛాయ రాహు భాగవతంలో రాహువే చెప్పారు కేతు అని చెప్పలేదు ఓ చోట ఇంకో చోట కేతమహ తర్వాత ఈ రకంగా మల్టిపుల్ ఎనీవే సో అనేక రకాలుగా చెప్పారు ఏం చెప్పినా రాహువు కటు ఛాయ పాము కొరికేడారు ఇవన్నీ కూడా చాలా సందర్భమైన మాట్లాడి అదే సత్యం అనుకోవడం వల్ల పెద్ద పెరిగిపోతుంది సమాజంలోనూ అలా భయపడతా పాము అంటే పాము పాము కొరికేసిందంటూ అలా భయపడతా పాము భయం ఉందని మీకు ముందే చెప్పాను కదండి అన్నింటికి పాముతో ముడి పెట్టడం పాము అంటే భయపడతా ఉన్న అగ్రేరియన్స్ సైట్ పురుగు పుట్రా ఉంటూ ఉంటాయి చుట్టూ చుట్టూ పంటలు పండించే సందర్భంలో పాములు ఉంటాయి ఆ భయం అలా పెరిగి పెరిగి పెరిగి అన్ని చోట్ల అదే ప్రవేశించింది అంతకంటే ఇంకేం లేదు ఇంకేతనే కేవలం ఛాయ మీకు మంత్రంలో చూసిన ఇక్కడ భాష్యకారులు చూసినా సో రాహు యొక్క ముఖము నుండి విడిపించబడినాడు అంటే రాహుశబ్దానికి ఛాయ అని ఆ ఛాయనే మీరు పాముగా భావన చేస్తే చెయ్యొచ్చు సింబాలిద్దో తీసుకుంటే తీసుకోవచ్చు సో చంద్రుడు రాహు అనే నీడ నుండి ఎప్పుడైతే తొలగిపోయిందో నీడ భాస్వరోపతి ఆ విధంగానే ఆ శబల బ్రహ్మ హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తూ ఉన్నా కూడా మనస్సు అనేటువంటి నేడ అజ్ఞానం నేడంటే చీకటి అని అర్థం అజ్ఞానమే చీకటి ఆ చీకటి కారణంగా కత్తు వేయపడి ఇప్పుడు ఎప్పుడైతే ఆ చీకటి తొలగిపోయినదో జ్ఞాన మార్గంలో అంటే ధ్యానం చేసినప్పుడు ఆ చేతను కలిగిపోయిందో అప్పుడు ఆ నీడ కలిగిపోతే సూర్య చంద్రుడు ప్రకాశించినట్టుగా వ్యక్తి యొక్క యథార్థ స్వరూపం అనుభవానికి వస్తుంది ప్రహాయ శరీరం శరీరమును విడిచిపెట్టి భూత్వా శరీరం కదా అంతరంలో శరీరమును విడిచిపెట్టి అంటే మరణించి అర్థం కాదు శరీరమును విడిచిపెట్టే సావసార్లు చూసాం మనం ఇది ఏనుపనిషత్తులు చూసాం ఇంతకుముందు కూడా చూసాం మరణిస్తే శరీరాన్ని విడిచిపెట్టిందంటే అవనే అవదు చూసాం కదా అశరీరాశరీరా మరణించినా ఇంకో శరీరం ఉంటుందండి వెంటనే ఇంకో శరీరం ఉంటుంది మరణించడం అర్థం కాదు శరీరాన్ని విడిచిపెట్టే ఇంట్లో డైవర్సిటీ సన్యాసానికి తేడా లేదండి నుండి ఒకటి కాదు ఇంత తేడా ఉంది డైవర్సిటీ సన్యాసానికి అలాగే టోటల్లీ డిఫరెంట్ థింగ్స్ వాళ్ళు డైవర్స్ అంటే నవ్ యూ డెంట్ హ్యావ్ ఎ వైఫ్ బట్ ఈ వెరీ మచ్ గెట్ ఎఫ్ అని అర్థం అండి ఆ డైవర్స్ సర్టిఫికెట్ మొత్తం తిరుగుతూ ఉంటాడే ఇవ్వర్స్ సర్టిఫికెట్ ఉన్నారు గమనించారా ఎవరన్నా నన్ను వెళ్ళాడు తారా అది అది ఇది డిఫరెంట్ సన్యాసం ఇస్తాం అలాగే శరీరాత్మభావాన్ని జ్ఞానం చేత విడిచిపెట్టడం అది సన్యాసం లేదు ఈ శరీరం విడిపెట్టి ఇంకో శరీరానికి వేలాడుతూ ఉండడం అది డైవర్స్ అది కాబట్టి టూ డిఫరెంట్ శరీరం విహాయా అంటే శరీరమును అంటే శరీరాత్మభావాన్ని విడిచిపెట్టడమే దేహాత్మభావాన్ని జ్ఞానం చేత విడికి దేహం లాని స్థానంలో అది కొన్ని ఎందుకంటే దేహాత్మభావాన్ని విడిచిపెట్టడానికి మోని దేహమే నేను అనుకోవచ్చు కదా అంటే సర్వ అనర్థాక్షర్యం మనకున్న అనర్థాలన్నిటికీ దేహాత్మభావమే మూల కారణము చాలామందికి ఈ పాయింట్ నచ్చదు నచ్చిన బుర్రకెక్కదు ఒకవేళ బుర్రకెక్కిన అనుభవానికి రావడంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ విధంగా మనకున్న అనర్థాలన్నిటికీ మూల కారణం దేహాత్మభావమే అన్ని ఇష్యూస్ ది ఎంటైర్ పర్సనాలిటీ విచ్ ఇస్ ముఖ్య ఈస్ బిల్డ్ ఆన్ ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ అంచేతనే నేను చాలాసార్లు సజెస్ట్ చేశాను నేను దేహము కాకపోతే ఏమిటి వాట్ ఈస్ ఐఎమ్ నాట్ ది బాడీ అని కాంటెంపులేట్ చేయాలి కాంటెంపులేట్ చేస్తే తన యొక్క ఆ చైతన్య స్వరూపం చాలా బలంగా ముందుకొస్తుంది ఇప్పుడు ఈ దేహ దేహముగా భావిస్తూ దేహ ధర్మాలని తనవిగా చేసుకుని తాను దేహమే అయ్యి దేహముగా ఫీల్ అవుతూ ఉండడం మూలంగా తన యొక్క చైతన్య స్వరూపం కప్పు పెడిపోయి రాహు చంద్రుణ్ణి కత్తిసినట్టుగా కప్పు పడిపోయింది వాట్ ఇఫ్ ఐఎమ్ నాట్ ది బాడీ అది ఒక దర్శనం ఒక ధ్యానం ఇంకో ధ్యానం ఏమిటో తెలుస్తుందండి సపోజ్ The body is dead. Supposedly. The body is no more. Supposedly. That is why you are not dead. Because if you are young people, body identification means that they are isolated by a god and they are not. If you are dead, then you are dead. You are dead, you are dead, you are dead, you are dead. ద్దది కేవలం దేహం అంటే చేతిరోగా ఉన్నారా ఏ వెరీ బిగ్ థింగ్ ఇట్ ఇవ్ అది నేను అలాగే దిగలాగేస్తూ ఉంటున్నా ముద్ద సపోజ్ ఐఎమ్ డెడ్ ఐఎమ్ డెడ్ అనుకోండి ఐఎమ్ డెడ్ అనగానే ఏమర్పిస్తుందో ఈ బాడీ లేదు మరి బ్రహ్మ విద్యా కుతీరే అమర్చుంది అమర్సం ఉంటుంది సమ్థింగ్ ఇది హ్యా వీళ్ళందరూ విద్యార్థులందరికీ పాఠం చెప్తూ కూడా మ నిజంగా మరి మనం సేవ చేయకపోతే ఎలాగే సమాజానికి అన్నారు ఒక ఆయన నేను అన్నాను పోన్లండి ఇంకా నేను మీతో ఈ ప్రస్తుతానికి ఏం మాట్లాడను సరే ఎంత సేవా పాలిటిక్స్ అని రియల్లీ సేవా పాలిటిక్స్ అని ఉంటాయి నేను ఒక ఆయనని అడిగాను ఏమంటే ఆయన ముగ్గురు మహాత్ములకు సేవ చేస్తున్నారు అంటే వీజ్ క్లోజ్లీ కనెక్టెడ్ టు 3 మహాత్మాలు త్రీ అబ్బాం నాట్ వన్ నాట్ టూ ఇతని ఎవరో ఒకళ్ళని పెట్టుకోండి ఇంతమందిని మీరు సేవ చేయలేదు కష్టం అవుతుంది ఎవరో ఒకళ్ళని పెట్టుకోండి ఈ ముగ్గురులోనో కొంత ఈజీ గోయింగ్ ఎవరో చూసుకోండి ఇప్పుడు మేమున్నాం అనుకోండి వీఆర్ ఈజీ గోయింగ్ పీపుల్ వీఆర్ ఈజీ గోయింగ్ పీపుల్ ఇప్పుడు మీరు మాకు భిక్ష పెట్టాలనుకోండి మేము అసలు భిక్ష అంటాం భిక్షావందనము అని అన్నాం భిక్షావంధనము అనేప్పటికీ దాని మొత్తం అంబియన్స్ అంతా మారిపోతుంది దిక్షాబంధనం చుట్టుపక్కల ఎవరో ఉండకూడదు తలుపులు వేసేయాలి కేవలం ఎవరిలో ఒకళ్లే ఉండి తయారు చేసినటువంటి ఆహారం అదంతా అంతా తయారుగా ఉంటుంది ఇది ఎవరు చూడకూడదు మళ్ళీ అదే పప్పు కూడా పులిసి ఇవే తిన ఇది కారాలు ఇవే తింటారు కానీ ఎవరు చూడకూడదు దాని దాని అంబియన్స్ అంతా మారిపోతుంది ఇట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ దిక్షాబంధనం దిక్ష అనుకోండి అబ్బే రెండు మెతుకులు పక్క మీరు తీసి పొట్టం కట్టి అది కాదు నేను పొట్టని చేతిలో పెట్టేస్తే తిని లేక తప్ప ఎక్కడో మోకూ తిని తినేస్తాడు అయిపోయా నీకు రిసైన్ నీకు శ్రమ లేదు వాడికి తీసినాను వెరీ బిగ్ థింగ్ కాబట్టి నాలాంటి వాడిని ఒకరిని పట్టుకోవా సింపుల్ గా ఉంటుంది నీకు లైఫ్ లేకపోతే ఈ రిక్షాబంధనాలు ఈ మదులు తడులు వీటితో నీకు బతుకుంటా తెల్లని పోతుంది నాలా పోతున్నాను సింపుల్ గా ఒకటి పుట్టకో అని ఒక ప్రశ్న ఒక పాయింట్ పెట్టాను రెండో పాయింట్ ఏం చెప్పానంటే ముగ్గురు మహాత్ములను నువ్వు పట్టుకుని సేవ చేస్తున్నావు ముగ్గురు సపోజ్ టు నో వేదాంత వెరీ వెల్ నువ్వేమైనా వేదాంతా నేర్చుకున్నావా ప్రైమరీ జాబ్ ఏమండి ఇప్పుడు ఒక శంకర పీఠం ఒకటి ఉందనుకోండి దట్ ఈస్ ఇట్స్ ప్రైమరీ జాబ్ శంకరాచార్యుల బోధనని సమాజంలో విస్తరణ చేయడం నువ్వేమన్నా మరి ముగ్గు ముగ్గురిని సేమిస్తున్నందుకు కనీసం ఒక్క దిశలైనా నువ్వు ఏదాంత నేర్చుకున్నావా లేరు కాబట్టి సేవా పాలిటిక్స్ లో పడుగు గలుగలు ఆడుతూ ఉన్నావు ఓకే ఇంక చెప్పాను నేను చెప్పాలి ది పాయింట్ ఈజ్ దేహాత్మ భావన సకల అనర్థములకు వాస్త నేను ఎక్కడి నుంచి అక్కడికో ప్రభుత్వం తీశాను మళ్ళీ వెనక్కి వచ్చాను సో suppose men len dehan chepoy dehan baroy nan then what then what endless uh outle rod mele engine traffic avana disturb hotunda suppose this body died what will happen to the traffic everything will happen but in glowala hell who do in and sara will be going whatever happens happens అలాగ అలాగ మనస్సులో భావన చేస్తే వాడి విరక్తులు అయిపోతుంది వైరాగ్యం వచ్చేస్తుంది అలా భావం చే మనం అలా భావన చేస్తాం వాడు అదైతే ఇప్పుడు కొడుకు అక్కడ అమెరికాలో ఉన్నాడు వాడు ఎప్పుడు వస్తాడు వస్తాడు వచ్చేప్పుడు డాలర్లు ఒకటి వస్తడా లేకపోతే మూట కొట్టి వస్తడా ఏం చేస్తున్నాడు ఇలాంటి భావనలే అంటే దేహాత్మాభిమానానికి సంబంధించిన ధ్యానమే కాని దేహమునకు అతీతంగా వాట్ ఆర్ మై అనే ధ్యానము దేహాత్మాభిమానం సరికాదు దాన్ని చాలా బలంగా అడ్రస్ చేయాల్సి ఉంటుంది సో సర్వ అనర్థాస్గా దాన్ని దాన్ని ధ్యానం చేస్తారయ్యా ఎలాగా ధ్యానేనా ధ్యానైనా అన్నది ప్రహాయా అనుభవించుకోవాలి వెనక్కి ధ్యానము చేత దేహాభిమానాన్ని విడిచిపెట్టుతారయ్యా ధ్యానం బాగా బలంగా అభ్యాసించే పోతుంది క్రమక్రమంగా పోతుంది గహాభిమానం పోతుంది గహాభిమానం పోతే ఒకప్పుడు ఏమవుతుందో తెలుస్తుందండి ఒంటి మీద బట్ ఉందా లేదా అని అనే ఆ ఫోకస్ ఉండదు ఇట్ ఈజ్ వెరీ పిచ్చి వెరీ సిచ్యువేషన్ కృతాత్మా కృతకృత్య సన్ అది కృతాత్మా మంత్రంలో అప్పుడు కృతపృత్యుడు అయిపోతాడు ఇంత పని మీరు మీరు జీవితంలో చేయాల్సినవన్నీ చేసేస్తున్నట్టే ఇంకేం మిగలేదు చాలా మంది ఏమనుకుంటానంటే అన్ని అయిపోయాయండి రిటైర్ అయిపోయానండి కొడుకులకు పెళ్లిళ్ళు చేసేస్తాను కూతుళ్ళకు పెళ్లిళ్ళు చేసేస్తాను షష్టిపూర్తి కూడా చేసేసుకున్నాను ఇంకా కాశీ వెండి వచ్చేసి కళాష్టకం చేసేస్తే అదో పని అయిపోతుంది బదిలీనాథులన్నీ స్నాధం రెట్టుకొచ్చేస్తే పని అయిపోతుంది అనుకుంటా ఏమీ అవ్వదు ఏమీ అవ్వదు ప్రతకృత్యుడు అవ్వడు అలాగా మరి ఎలా కృతకృత్యుడు అవుతాడు అంటే దేభిమానాన్ని త్యాగం చేసి ఆత్మనిష్ఠుడైనప్పుడు మాత్రమే కృతకృతం కాబట్టి ఏవో కొన్ని తీర్థయాత్రలు చేసేసి ఏవో కొన్ని పూజలు చేసేసినంత మాత్రాన కృతకృత్యుడు కాడు అది గమనించాల్సింది కృతకృత్యం అకృతం నిత్యం బ్రహ్మలోకం అభిసంభవామి ఆ బ్రహ్మలోకాన్ని నేను పొందుతాను నిత్యము వినాశము లేని ఆ బ్రహ్మలోకాన్ని పొందుతాను ఈ పర్సనాలిటీ ఉంది చూసారా ఎప్పుడు మారిపోతూ ఉంటుంది నేను సుఖిని అని మీరు అన్నారని కొన్ని పొద్దున్న సాయంకాలం ఎప్పటికీ నేను దుఃఖిని అంట ఇవాళ సాయంకాలం నేను దుఃఖిని అన్నారని కొన్ని మొన్నలు మళ్ళీ నేను సుఖిని అంట పోస్ట్ ముందు పూర్వం విలేజెస్ లో ఇప్పుడు పోస్ట్ లేదు మేనూ లేదు ఇప్పుడు అంతా వాతావరణం అంతా మారిపోయింది సో పుష్ణాన్ని వచ్చే ముందు ఉత్కంఠ ఎంజైటీ వాడు వచ్చి చేతికి ఏదైనా ఉత్తరం ఇస్తే ముఖం మహానందభరితమైపోతుంది ఒక పది నిమిషాలు పోవడం లేకపోతే ఆ ఉత్తరం చూసి దుఃఖం ఏమన్నా మళ్ళీ మొన్నడు ఇంకో రెండు రోజులు పోయిన తర్వాత మళ్ళీ పుష్ణాన్ని వస్తుంటే మళ్ళీ ఉత్కంఠ అంటే ఆ దుఃఖాలన్నీ పోయి ఆ సుఖాలు దుఃఖాలు పోయి మళ్ళీ కొత్త ఉత్కంఠ కొత్త సుఖాలు కొత్త దుఃఖం ఇంకా ఎవర్ చేంజింగ్ పర్సనాలిటీ ఈ ఎవర్ చేంజింగ్ పర్సనాలిటీకి మూలంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏది కలదో అది నిత్యం అది ఎప్పుడూ ఏకరూపంగా ఉంటుంది అది హృదయ స్థానంలో ఎప్పుడూ మిగిచ్చి ఉంటుంది దానిని నేను ధ్యానము ద్వారా పొందుతున్నాను అనే ఆ శ్లోకానికి అర్థం సో దీన్ని జపం చేసి ధ్యానం చేయాలని ముందే శంకర్లు చెప్పారు కదా కాబట్టి ఆ విధంగా కావాలి సకల సంకల్పములను సన్యసించి ఆత్మనిష్ఠుడు కావాలి ఎలాంటి ఆత్మనిష్ఠుడు కావాలని చెప్తే మరి బ్రహ్మనిష్ఠుడు అంటున్నారేమిటి అంటే ఆత్మ బ్రహ్మ ఒకటే ఆత్మ వేరు బ్రహ్మవేరు కాదు మీరు ఆ మంత్రజపం చేసేప్పుడు లేకపోతే నామజపనం చేసేప్పుడు నేను పరిచ్ఛిన్న అన్ని పర్సనాలిటీ రిలేటెడ్ థింగ్స్ అన్ని డ్రాప్ చేసేసిన తర్వాత మిగిలిన శుద్ధమైన నేను అనేది ఏదిగలదో దానికి పరమాత్మకు లేక పరమేశ్వరునికి అభేదాన్ని కూడా మీరు భావన చేయవచ్చును అది అలా అనుభవానికి కూడా తెచ్చుకోవచ్చు సో అహం బ్రహ్మాస్మి అని ఐఎం అలా అనుభవాన్ని కూడా తెచ్చుకోవచ్చు సో ఆ కూడా మనం ధ్యానం చేయవచ్చును ద్విర్వచనం మంత్ర సమాప్ అభిసంభవానీతి అభిసంభవానీతి అని రెండు సార్లు అన్నారే ఆ ఇది అనే అది అలా రెండు సార్లు ఎందుకు అన్నారంటే మంత్రము సమాప్తి అయినది అని సూచించడం అదొక వైదిక ప్రక్రియ రెండు సార్లు అనేస్తే పూర్తి అయిందని అర్థం ఈ మంత్రానికి ఆరంభంలో ఏం చెప్పారంటే పావన జపార్థస్థ ఇది చాలా పవిత్రమైన మంత్రము దీన్ని మనం జపం ధ్యానం కూడా చేయాలి అని చెప్పారు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒకసారి ధ్యానం చేద్దాం మనం రెండు అంశాల మీదే ధ్యానం చేద్దాం ఒకటి నేను అహం రెండు రామ అంటే శబల బ్రహ్మ సగుణ బ్రహ్మ రామ అంటే సగుణ బ్రహ్మ ఓం అంటే నిర్గుణ బ్రహ్మ కాబట్టి శబల బ్రహ్మ కనుక రామ సగుణ బ్రహ్మగా స్వీకరించి ధ్యానం చేద్దాము తర్వాత ఆ రెండింటిని ఇంటర్ కనెక్టెడ్గా ఒకదాంతో ఒకటి కలగాపులు చేసి రెండింటిని మిక్స్ చేసి ఆ రెండింటికి వాస్తవంలో భేదం ఏమీ లేదు అనే విధంగా మనం ధ్యానం చేద్దాం దేవుడికి కోపం వస్తుందని అలాంటి భయాలు ఏం మీరే పడకండి సుమా దేవుడికి కోపమేం రాదు దేవుడికి కోపం ఏం రాదు ఎందుకో తెలుసినా దేవుడికి మనకు ఉన్నట్టుగా అంతఃకరణ ఉండదు అంతఃకరణ స్థానంలో మన నాయనగారు అంటూ ఉండేవారు దేవుడికి మనకులాగా అంతఃకరణ ఉండదుగా అంతఃకరణ స్థానంలో మాయాశక్తి ఉంటుంది అంతఃకరణ స్థానం మయాశక్తి అని అలాగే కాబట్టి ఆయన ఒక చోట కూర్చుని ఆ వీడి మీద కోపం వాడి మీద తాపం అలాగే ఉండదు కాబట్టి మీరేమి శిక్ష చేయకండి సో అహమ్ని రాముణ్ణి కలిపేసేది వీడని మీరు ఆయన మీరేమి జగబెట్టుకోవద్దు రాముడు రాముడే అహం ఆ సత్యాన్ని గుర్తించి ధ్యానం చేద్దాము ధ్యానానికి ఆసనం చాలా ముఖ్యం ఉండదు అసలు ధ్యానం ప్రిపరేషన్ ఫర్ మెడిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ మెడిటేషన్ ఇస్ సెల్ఫ్ చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్ చేసే ప్రిపరేషను చాలా ఇంపార్టెంట్ మీరు మెడిటేషను ఏకాగ్రత మీకు రెండే నిమిషాలు వచ్చినా ప్రిపరేషన్ పది నిమిషాలు చేసినా ఇట్ ఈజ్ ఆ పది నిమిషాల్లో మీకు కలిగే చక్కటి సంస్కారం ఇట్ ఈస్ వర్త్లియన్ రియల్ ఎస్టేట్ సో స్థిర సుఖ మహాత్మంది ఒళ్ళో పెట్టుకుని చేతులు రెండు పక్కన పార్షికాలని తగులుతూ ఉంటాయి ఇంకా దగ్గరగా ఉంటాయి సో కాళ్ళు కూడా దగ్గరగా ఉంటాయి కుర్చులో వాళ్ళు వీలు పడితే ఆ ఎత్తును బట్టి పూర్తిగా పదాలను నేల మీద ఆల్చగలుగుతారేమో చూడ్డాం ఒకవేళ ఆంచడం కష్టం అయితే మటుకు ఎంత తోసుకుటుకు టచ్ అయితే సరిపడుతుంది బట్ బి కంఫర్టబుల్ డోంట్ బి డిస్ట్రాక్టెడ్ అన్ అకౌంటర్ నేను అన్కంఫర్టబుల్ సిటింగ్ పోస్టే స్థిర సుఖం ఆసనం ఆసనం యొక్క లక్షణము మూడు స్థిర సుఖ సమ స్థిరంగా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది సమ ఈక్వల్గా ఉంటుంది ఈక్వానిమస్గా ఉంటుంది ఎప్పుడైతే శరీరము ఈ మూడు లక్షణాలను కలిగి ఉన్నదో ఇప్పుడు మనస్సు కూడా హ్యాపీగా లేకపోతే కామ్గా క్వయక్ట్ గా అదే సుఖం అంటారు తర్వాత సమంగా అంటే మనస్సుకొచ్చే అనుభవాల వేడాల భేద దృష్టి లేకుండా సమ దృష్టి ఇది గుడ్ ఇది బ్యాడ్ అనే దృష్టి లేకుండా ఇది సమా సమానికి దృష్టాంతం ఏంటంటే మీకు ఏదైనా సౌండ్ వినపడితే ఆ సౌండ్ ఏడాల జడ్జిమెంట్ వద్దు ఏదో కారు లేదా హార్న్ లేదా ఎవరిలో మాట్లాడిన సౌండ్ ఎనీ సౌండ్ ఆ సౌండ్ని జడ్జి చేయొద్దు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఆ సౌండ్ వినపడితే ఈ సౌండ్ నాకు డిస్టర్బెన్స్ అని అనుకోద్దు జస్ట్ లీమిట్ అయ్యూ లెఫ్ట్ డి నేను జడ్జి చేయను లెఫ్ట్ డి అది సమా ఇది కూడా ఆసనంలో భాగం ఆ విధంగా మనస్సు యొక్క లెవెల్లో కూడా సమత్వం అనుభవానికి వస్తుంది ఒకసారి కళ్ళు చూడండి బాగా నొక్కి ఉండడానికి వీరలేదు చాలా సాఫ్ట్ గా ఉండాలి ఫుల్ గా నొక్కేసి మాత్రం ఉంటుంది పెదవులపై చిరునవ్వు మనస్కంతా కూడా ప్రసన్నంగా అయిపోతుంది ఇప్పుడు మనస్సులో ఉండే సంకల్పాలను అన్నిటికీ కూడా విరిచిపెట్టేస్తాం డ్రాప్ ఆల్ థాట్ హౌ అని అడగద్దు ఎలాగానే ప్రశ్న లేదు జస్ట్ డూ ఇట్ డెస్ ట్రైట్ ఒక్కసారి శ్వాసను సాక్షిగా చూడండి శ్వాసను దాని దాని మోడ్ మార్చొద్దు స్లో చేయటం అది ఏమీ చేయదు జస్ట్ వాచ్ లెక్ విక్నెస్ నిజానికి శ్వాస శాలోగానే ఉంటుంది వెట్ ఇట్ దీస్ ఆ స్పర్శ తోటి శ్వాసని నాసికాగ్రమునందరి స్పర్శతో శ్వాసను వె మనస్సును వాచ్ చేయండి శ్వాసను మానేసి మనస్సును వాచ్ చేయండి అర్దేర్ ఎనీ థాట్ మనస్సును వాచ్ చేసినప్పుడు మనస్సులో థాట్స్ ఏమి మనస్సులో థాట్స్ లేనప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనం చాలా ఎలర్ట్ గా ఉంటాం ఆ టైంలో వాచ్ మనస్సును వాచ్ చేసేప్పటికీ లేకుండా పోతాయి థాట్స్ పోయినప్పుడు టోటల్ అలర్ట్నెస్ వచ్చి నేను అనే ఆ సెన్స్ ఆఫ్ అయామ్నెస్ అయామ్నెస్ చాలా ఫోకస్డ్గా ఉంటుంది హృదయస్థానంలో అహం రూపంగా నిలుతూ ఉంటాను అయామ్ లిహార్ ఇప్పుడు ఈ ప్రసన్నమైన ఏకాగ్రమైన మనస్సుతో రామనామాన్ని గటిస్తాం రామనామము హృదయం నుండి ఆవిర్భవిస్తూ ఉంటుంది రామ రామ రా రాని ఆరభం అవుతుంది మాతోటి ఎండ్ అయిపోయి టోటల్ సైలెన్స్ లో మెర్జైపోతూ ఉంటారు మళ్లీ రాతోటి ఆరంభమై సైలెన్స్ లో మెర్జవుతూ ఉంటారు అహమ్ అహమ్ అహమ్ తామా తా ఆఖరిగా రామనామాన్ని మూడి సార్ ఓం శాంతి శాంతి శాంతి ఎల్లగా కన్మల్ని తర్వాత దీని పేరే శ్యామాత్ శలం ప్రపద్యే ఆ వ్యక్తిత్వం నుండి బ్రహ్మలోకాన్ని చేరుకున్న ఇప్పుడు ధ్యానం అయిన తర్వాత శబలాత్ శ్యామం ప్రపద్యే ఆ శబలం నుండి శ్యామంలోకి వచ్చాను ఒక పర్సన్ లాగా మళ్ళీ జీవితం ఉంటుంది ఇంతేగో కొన్ని బాధ్యతలు చేయాల్సిన పనులు ఉంటాయి అవి ప్రేమతో చేస్తాము అంతకుమించి జీవితాన్ని గురించి అంతకంటే ఎక్కువ ఇమోషన్స్ని ప్రాజెక్ట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు ఏమీ లేదు సారం ఏమి లేదు ఏవో ప్రేమతోటి లవ్ ఇన్ యాక్షన్ ప్రేమతోటి ఉత్సాహంతో కర్తవ్యతా బుద్ధి ఉన్నంత వరకు చేయాల్సిన పనులు ఉంటే చేస్తాము ఎందుకంటే మన స్వరూపము ఈ పర్సనాలిటీ కాదు మన స్వరూపము ఆ పర్సనాలిటీ డ్రాప్ అయిపోయిన తర్వాత ఉండేటువంటి ఆ శుద్ధ సత్తికి అయామ్నెస్ అయామ్నెస్ అదే మనస్సులో ఆ అయామ్నెస్ కి రామనామానికి తేడా ఏం లేదు రెండు వన్ మీరు రామ్ అన్నా అయామ్నెస్ అన్నా డే జెస్ వన్ అనిపిస్తారు కాబట్టి ఈ పర్సనాలిటీ జంజాటాన్ని ఎప్పుడైతే మీరు అల్లేసి పెడతారో అది ఇట్ ఈస్ నో మోర్ రామా ఇట్ ఈస్ మిస్టర్ సోన్స్ అది రామా ఎందుకు అవుతుంది పాపపుణ్యములకు అతీతమైనది తృత్వ భోక్తృత్వములకు అతీతమైనది మానసికములైన సంకల్పములన్నిటికీ అతీతమైనది శరీర తాదాత్మ్యానికి అతీతమైనది అది రామా అంటే రామా అహం బ్రహ్మా అవన్నీ అలా ఇవన్నీ పట్టుకుని వేలాడుతూ నేను ఫలానా కూలం ఫలానా వర్గం ఫలానా ప్రాంతం అంటే యువర్ నాట్ వివరణ ఇండివిజువల్ లో ఉంది కనుక ఈ శ్యామాన్ని త్యాగం చేసేయటం గుర్రం విజ్రించినట్టుగా విజి చదువుతున్న పార్టీ స్వామి రామసుబ్రదాస్ మహారాజు ఒక రకంగా చెప్పారు ఆయన ఏమన్నారంటే బాహర్ చిప్ హోదా అన్నారు ఆయన మంచి సాధకులు చాలా రెగ్యులర్ గా క్లాస్ వస్తున్నారు బొలారం క్లాస్ కూడా అటెండ్ చేస్తూ ఉంటాం నేను నేను చూసి మళ్ళీ మీరు ఇచ్చేస్తాను మీరు ఇచ్చేస్తాను రెండు రోజుల్లో ఇచ్చేస్తాను సో ఆయన ఏమంటున్నారంటే బాహర్ ట్రిప్ హోజావు ఇప్పుడు ధ్యానం చేయాలంటే నేను ధ్యానం చేయాన్ని మీరు ఎవరో మాట్లాడకుండా అలాగే ఆజ్ఞలు జారీ చేస్తా రెండు ఐదు నిమిషాలు ఎవరు రా అక్కడ మాట్లాడ ఇంకే మీరు ధ్యానం ఏం చేస్తారు బాహర్ తిపుహజావ్ బాహర్ తిపుహజావ్ అంటే అర్థం ఇంత మీకు బయట ఉండే వాటి గురించి దేని గురించి జడ్జిమెంట్ ఉద్దు ఎలా ఉన్నా అంగీకారణ యాక్సెప్ట్ ఎట్ ఆ స్థితి నిర్మాణం చేసుకోవాలి అంటే వెళ్లి పని కట్టుకుని వెళ్లి మొండా మార్కెట్లో కూర్చొని జపం చేయమని నా కాదు మీ సౌండ్ దట్ కమ్స్ వే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ నిజంగా డిస్టర్బ్ అయ్యే సౌండ్లు ఉన్నాయనుకోండి వాటి మీద మనం జడ్జిమెంట్ పాస్ట్ చేయకూడదు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇంట్లో అటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు మనం లేచి జపం చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలి సాధారణంగా పొద్దున్న ఐదింటికి మీరు కనుక ధ్యానం ఐదు నుంచి ఏడు దాకా అందరం నిద్రపోతూ ఉంటారు మన కన్వీనియన్స్ టైం అది నాలుగున్నరకో పౌకో ఐదుకో లేకపోతే ఒక అప్పుడు త్రీ ట్యాగేసి మీరు ధ్యానం చేసుకుంటున్నారు మీరు త్రీ ధ్యానం చేసుకోండి నేను చెప్పాను కదా వీఆర్ వెరీ సింపుల్ పీపుల్ అని టీ తాగితే మిమ్మల్ని పట్టుకుంటాం అలాగే ఏం కాదు మీద రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని సరళంగా ఉంటాయి ఒకప్పుడు టీ ప్యాగేసి ధ్యానం చేసుకోండి మీరు ఆ టీతో పాటుగా ఒక బిస్కూట్ కూడా తీసుకోవాలంటే తీసేసుకుని టీ త్యాగేసి చక్కగా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తారు అంతేగాని ఖాళీ కడుపుతో కూర్చుని ధ్యానం అయిపోయిన తర్వాత కాఫీ తాగుదామని నిర్ణయం చేసుకుని ధ్యానాన్ని కూర్చుంటే ఆ ధ్యానం వర్కౌట్ అవ్వదు టేకి ట్రం ఐ టెల్ యూ అది వెల్ వర్క్ అవుతుంది ఎందుకంటే ధ్యానం అయిన తర్వాత చేయాల్సిందే పరోకటి ప్రజ్ఞ ఉంటే ఆ ధ్యానం నీకు అది ఎన్నడూ ఆ ఏకాగ్రత కుదరదు చేయాల్సిన పని లేదు ఏమిటి చేస్తాం చేయాల్సి ఏమన్నా ఉంటే చేస్తాం దానికోసం ప్లాన్ ఉంది యూ షుడ్ నాట్ ప్లాన్ ది నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ధ్యానం అయిపోయిన తర్వాత కాఫీ తవ్వుతామని మీరు కూర్చుంటే ఆ మనస్సు ఆ కాఫీ సంస్కారంతోనే ఉండిపోతుంది తప్పిస్తే ధ్యానం దానికి గరువైపోతుంది ఎన్ఫోర్స్డ్ లేబర్ కింద ఉంటుంది పాఠం అప్పగెట్టిన తర్వాత నీకేమో స్వీట్ ఇస్తానని పిల్లాడికి చెప్పినట్టు అయిపోతుంది మనస్తో కాబట్టి కాఫీ ఆగేసి కూర్చోండి ధ్యానాన్ని హాయిగా అయితే కాఫీ టీను ధ్యానానికి మధ్యలో కొంత గ్యాప్ ఇస్తే మంచిది టీ అయితే ఇవ్వకపోయినా పర్వాలేదు కాఫీ మోర్ డేంజరస్ దాన్ టీ కాబట్టి కాఫీ విల్ హ్యావ్ బాడీ అండ్ మైండ్ స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఉంటుంది టీవీ అలా ఉండదు టీ ఈజ్ లైట్ ఎన్ని ఊరికే మీకు ఇద ఉన్న విషయం మీ గురికే ఐఎం పాయింట్ తింగ్ టా సో బహర్ చిక్ హోజా అండ్ దెన్ అందర్ తుక్ హోజానా అందరి చుక్ హోజానా దీనికి నేను మీకు రెండు టిప్స్ చెప్పాను ఒకటి స్పర్శ నాసాగ్ర స్పర్శ దాన్ని తేల్చుతాం రెండు వాట్ ది మైండ్ అందర్ చిక్ హోజావు అండ్ దెన్ డూ నామజతం రామ రామ సైలెన్స్ని పెన్ తగ్గలేదు ముందు రామ రామ రామ అని వేగంగా ఉంటుంది తర్వాత క్రమంగా వేగం తగ్గుతుంది రామ రామ సైలెన్స్ పెరుగుతుంది ఆ సైలెన్స్ లో మీరు ఫిక్స్ అయిపోయిన తర్వాత డ్రాప్ యూగన్ రామా ఆ సైలెన్స్ డిస్టర్బ్ అయింది అనుకుంటే ఇంటర్ చూస్తున్నామా ఆ సైలెన్స్ ని పెంచాల్సింది కొంతకాలం అభ్యాసం చేయాల్సి ఉంది దీనికి ఏదో గోల్ పెట్టుకోకూడదు ఏమిటి గోల్ ఎలా చే స్థితి మనం చేరుకోవాలి అని గోల్ పెట్టుకోకూడదు ఎందుకంటే దెర్ ఈజ్ నో గోల్ దెర్ ఈజ్ నో గోల్ గోల్ పెట్టుకున్నారనుకోండి మళ్లీ హవ్ కన్వర్టెడ్ ది హోల్ సింగ్ ఎఫర్ట్ బేస్డ్ ఫల ఫల దృష్టి వచ్చేస్తుంది ఒక ఎఫర్ట్ చేస్తున్నాం మనం ఆ స్థితి రీచ్ కావాలనేటువంటి గోల్ పెట్టుకుంటారు మీరు ఫ్రస్ట్రేట్ అయిపోతారు ఎందుకంటే రీచ్ అవ్వాల్సింది ఏం లేదు వృత్తి ఏర్పడుతుంది యూఆర్ ఆల్రెడీ బ్యాడ్ వృత్తి ఏర్పడదు వృత్తి అంటే ఆ మూవ్మెంట్ ఉంటుంది ఆ గోల్ రీచ్ అవ్వాలి ఇంకా రీచ్ కాలేకపోయాము మనం ఎంతవరకు రీచ్ అయ్యాము ప్రోగ్రెస్ ఎలా ఉంది గురువుగా అడిగి తెలుసుకోవాలి ఇలాంటివన్నీ వచ్చేస్తాయి ఇట్ బికమ్స్ ఏ మూమెంట్ ఆఫ్ ఇట్ స్టోన్ కైల్ కాబట్టి నో గోల్ జస్ట్ డూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్ ఫ్రమ్ జస్ట్ డూ ఇట్ ఎఫర్ట్ లెస్లీ ఎఫర్ట్ లెస్ యాక్షన్ నాట్ ఎక్సెప్టివ్ యాక్షన్ ఎఫర్ట్లెస్ యాక్షన్ ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ నో యాక్షన్ సో ఇలాగా దీన్ని శార్ట్ స్వతంత్రపద్యా మళ్ళీ ఈ సంసారంలోకి వస్తున్నప్పుడు శబలాతి శ్యామం ప్రపజ్ఞ నా శబల స్థానం నుంచి శ్యామంలోకి వస్తున్నాను అని అలాగా అంటే అలాగా ఎప్పుడైతే మీరు భావన చేస్తారో ఆ సంసారం ఆ విరక్తి ఆటోమేటిక్గా అయిపోతుంది సో అభిసంభవామి అభిసంభవామిటి సో ప్రార్థనా శ్లోకం ఏమిటి వాటిదో ప్రార్థనా శ్లోకం ఆప్యాయంతో మమాంగాని మీరు చెప్తున్నారు కదా దాంట్లో మెకానికల్ నెస్ ని మీరు పరిహరించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మీరు దీన్ని కూడా ధ్యానంగా చెప్పచ్చు ఎలాగంటే మళ్ళీ ధ్యాన మార్గంలో చెప్తాను చూడండి మళ్ళీ మళ్ళీ స్థిర సుఖమాసనం మళ్ళీ కళ్ళు మెల్లగా హాఫ్ క్లొస్తేయండి పెదవులను పెదవులపై చిరునవు ధ్యానం మీద ప్రేమ నిర్మాణం కావాలి ధ్యానం ఎన్నిసార్లు అయినా చేయటానికి నేను ఉల్లాసంగా ఉంటాను ఇప్పుడే విషయం కదా మళ్ళీ ఏమిటనే మాట లేదు అసలు నాసాగ్రముపై స్పర్శ ఆ గాలి తీర్చినప్పుడు విడినప్పుడు ఉండే స్పర్శని వా చేయండి ఆప్యాయంతో మమ అంగాన్ని దేహాన్నంతని కూడా మనోనేత్రంతో పరిశీలిస్తూ భావన చేయాలి చేతుల్లో నడుము మెడ తల ఎంటైర్ బాడీ ఆప్యాయంతో మమ అంగాన్ని ఈ శరీరము ఆ ప్రాణశక్తితో అప్లావితమవుతున్నది అంటే ప్రాణశక్తి చేత నింపు వేయబడుతున్నది వాక్ ప్రాణశక్తి శ్రోత్రమతో బలం ఇంద్రియానిక సర్వాణి వాక్ అంటే మాట్లాడే శక్తి ప్రాణం అంటే ఘానేంద్రియము గంధగ్రహణ శక్తి శిక్షు అంటే చూసే శక్తి శ్రోత్రం అంటే వినే శక్తి బలం కాళ్ళల్లో నడిపే శక్తి ఇంద్రియా ఇంద్రియ చేతుల్లో పట్టుకునే శక్తి బరువులు ఎత్తే శక్తి ఈ విధంగా ఇంద్రియ శక్తులన్నీ కూడా పూర్ణముగా బలముగా నుండుగాక వాత్రుతో ఈ ఆప్లావితం చేస్తున్న ఈ ప్రాణము ఈ అలైవ్నెస్ ఈ వివిధ ఇంద్రియ శక్తులు చూపు ఇమికిడియశక్తి వాగింద్రియము రసనేంద్రియము స్పర్శ శరీరమంతా ఉన్న స్పర్శ ఈ శక్తులన్నీ కూడా ఆ పరబ్రహ్మయే ఆ పరమాత్మ హృదయస్థానంలో ప్రతిఫలిస్తూ ఉండబట్టే ఈ దేహానికి శక్తులన్నీ కూడా సమకూరుతున్నవి ఈ శక్తులన్నీ కూడా పరమాత్మయే సర్వం బ్రహ్మ ఔపనిషదం ఈ పరమాత్మను ఉపనిషత్తులు బోధిస్తూ ఏ విధంగానూ ఈ పరమాత్మ నాకు చాలా సన్నిహితంగా ఉన్నాడు పరమాత్మ సమాహిత ఆ పరమేశ్వరుడు నా హృదయ స్థానంలో ఎల్లవేళగా నిలిచి ఉండి ఈ దేహానికి ఇంద్రియములకు ఆయా సామర్థ్యములను అనుగ్రహిస్తూ ఉన్నాడు సర్వం బ్రహ్మ ఔపనిషదం బ్రహ్మ నిరాకు నేను సంసారంలో ఉండే ఆసక్తుల కారణంగా ఈ పరమాత్మను సర్వేంద్రియ శక్తుల రూపంగా సర్వదేహమునందు ప్రాణశక్తి రూపంగా అయాంనెస్ రూపంగా అహం వృత్తి రూపంగా అహం రూపంగా అనుభవానికి వస్తున్నటువంటి ఈ పరబ్రహ్మను నేను విస్మరించి మరచిపోయి ఉపేక్ష చేసి గుర్తొచ్చినా కూడా పఠించుకోకుండగా సంసారంలో పరిభ్రమిస్తూ ఉండటము అనే పొరపాటు చేస్తూ ఉంటాను ఈ పైన నేను అటువంటి పొరపాటు చెయ్యను మహం బ్రహ్మ నిరాకు్యాహం సంపదను నిరాకరిస్తే బంధుత్వాన్ని నిరాకరిస్తే పోయేదేమీ లేదు స్వర్గాది పుణ్యలోకాలని నిరాకరిస్తే పోయేదేమీ లేదు కానీ ఈ ఆత్మరూపంగా ఉన్న పరబ్రహ్మను నిరాకరిస్తే మిగిలిందేది ఉండదు కనుక మాహం బ్రహ్మ నిరాకు నేను నా జీవితంలో బ్రహ్మను నిరాకరించి ఆత్మనిష్టను నిరాకరించి పక్కన పెట్టి సంసారంలో ప్రవేశించేటువంటి పొరపాటు ఎన్నడూ చేయును మామా బ్రహ్మ నిరాకరోసి హృదయంలో ఆ పరమాత్మ స్థానంలో పరమాత్మ రూపంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ నన్ను తనలోనికి తీసుకొనుగాక తన వైపుకు అడుగు వేసే నన్ను ఆ పరబ్రహ్మ తన కరుణా కటాక్షంతో దగ్గరకు తీసుకొనుగాక నన్ను దూరము చేయకుందుగాక నేను ఆ పరబ్రహ్మను చేరుకున్నాను అంటే అది కేవలము పరబ్రహ్మ యొక్క అనుగ్రహంతో చేరుకోవాల్సిందే గాని నా ఎఫర్ట్తో చేరుకునేది ఏమీ లేదు ఆ సత్యాన్ని నేను గుర్తిస్తాను కనుక ఆ పరబ్రహ్మ నన్ను త్రోసి వేయకుండుగాక నన్ను సంసారంలోకి త్రోసి వేయకుండగా నన్ను తనలోనికి తీసుకోనుగాక మా బ్రహ్మ నిరాకరవు మాహం బ్రహ్మ నిరాక్యాం మాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం నా జీవితంలో నేను సంసారాసక్తుడనై బ్రహ్మను ఉపేక్ష చేసే ఆత్మనిష్టను పక్కన పెట్టే పరిస్థితి ఎన్నడూ రాకుండుగాక ఆ పరమాత్మ కూడా నన్ను ఉపేక్ష చేసే స్థితి ఉండకుండుగాక అనిరాకరణము అస్ నా వైపు నుంచి నిరాకరణము వద్దు ఈశ్వరుని వైపు నుంచి కూడా నిరాకరణము వద్దు తదాత్మను నిరతే య ఉపనిషత్సర్మా ప్రేమయూసంతు ప్రేమయూసంతు నేను ఈ విధంగా పరమాత్మ ఎందు నిష్టను కలిగి ఉన్నాను ఆ ప్రయత్నం చేస్తున్నాను ఉపనిషత్తులలో బోధించినటువంటి ధ్యానము శమము దమము ఇది నివృత్తి ధర్మములు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు జీవితంలో అనుభవానికి వచ్చుగాక ఏ ఉ ఉపనిషత్సూర్మాయి సంతు తేమయి సంతు ఉపనిషత్తులలో బోధింపబడిన శమధమాది నివృత్తి ధర్మము నా జీవితంలో పూర్తిగా ఉండుగాక తేమయి సంతు తేమయి సంతు Om-shant-shant-shant-shant. Be silent. Drop all mental efforts and be silent. Just be. మెల్లగా కన్నుగను పెరవాలి మహాభాగ్యం ఇది ఒక గొప్ప సంపద ఇది మహాభాగ్యం ఈ భాగ్యం వంటిది ఏదీ లేదు సత్యాని మన అనుభవానికి తృష్ట మొత్తం ఛాండజోతినిషత్తే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణే్యుభమస్తు నిత్యం లోకాఖినోవే వర్షతు పర్జన్య పృథివీ సస్యాలిని దేశరహి బ్రాహ్మణస్ సంతో నిర్భయా అపుత్రిన సం పుత్రిన సం పౌత్రిణ అధనాధనా జీవంతో శరదాంశకం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మే చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం హరిత శ్రీకృష్ణాత్మనమస్తూ